ఓపెనింగ్ ప్రయోజనం చేసుకుందాం మనము ప్రార్థన స్థితి స్థితి స్తోత్రం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మ కృపా కన్నిక రంగల్ దేవాలేసి ఆ ప్రభాతం ఇచ్చిన సమయాన్ని బట్టి లెక్కలేని వేలాది వంధనాలు స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాటం ప్రభాతాన్ని మరి ఇక్కడ కూడి ప్రభాతాన్ని ఆన్లైన్ ప్రార్థన చేస్తుండగా ప్రభాతాన్ని ఎలాంటి ప్రభాతాన్ని మరి ఇబ్బంది కలగకుండా ప్రభాతాన్ని ప్రభాతాన్ని సిగ్నల్స్ మంచి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కటి వాకి అందుటకు మీకు కృప దైచ్యమని ప్రార్థిస్తున్నాం నాటండి ఏసు రాజాలోండి మమ్మల్ని నడిపించండి ప్రభావ వచ్చిన ప్రతి సిస్టర్ ని ఆశ్రయించండి ప్రభావిని ప్రతి వాక్యభ మందరికి మార్పులు కలిగజీతకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఇచ్చిన సమయం బట్టి మరొకసారి ఉత్తీర్ణత చెల్లిస్తూ వేసి మీకు అందనాలు చెల్లిస్తూ ఏసు క్రిస్తున్నామని నా ప్రార్థిస్తున్నాను నా తండ్రి థ్యాంక్ యూ సిస్టర్ నిజముగా మొరపెట్టినా దేవుడాలకింపకుండునా సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా జీవము గల దేవుడు మౌనముగా నుండున తన పిల్లల కాయన మేలు చేయకుండున జీవము గల దేవుడు మౌనముగా నుండునా తన పిల్లల కాయన మేలు నిజముగా మొరపెట్టినా దేవుడాల చింపకుండునా సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా పరలోక తండ్రి నడిగిన మంచివులియకుండునా పరలోక తండ్రి నడిగినా మంచివులియకుండునా కరుములెత్తి ప్రార్థించినా శుద్ధాత్మనీయకుండునా కరుములెత్తి ప్రార్థించగా శుద్ధాత్మనీయకుండునా జీవముగల దేవుడు మౌనముగా నుండున తన పిల్లల కాయన మేలు చేయకుండున జీవము గల దేవుడు మౌనముగా నుండున తన పిల్లల కాయన మేలు చేయకుండున నిజముగా మొరపెట్టినా దేవుడాలకింపకుండునా సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా సృష్టికర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా సృష్టికర్త ప్రవైన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా సరి అయిన సమయానికి మేలు చేయకుండునా సరి అయిన సమయానికి దయచేయక ఊరుకుండునా జీవము గల దేవుడు మౌనముగా నుండున తన పిల్లల కాయన మేలు చేయకుండున జీవము గల దేవుడు మౌనముగా నుండున తన పిల్లల కాయన మేలు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 మౌనముగా నుండున తన పిల్లల కాయన మేలు చేయకుండున నిజముగా మొరపెట్టినా దేవుడాలకింపకుండునా సహనముతో కనిపెట్టినా సమాధానం ఇయ్యకుండునా హలో నియ థ్యాంక్ యూ సిస్టర్ కొత్తగా నేర్చుకున్నాను కొంచెం తడబడ్డాను ప్రేజ్ రాస్తారు అందరికి ప్రేస్ లార్దర్ పాట బాగా వచ్చింది ఈ రోజు మనకు విజయ్ బ్రదర్ వాక్యం అందిస్తారు మరి దేవుని గురించి కొన్ని మాటలు చూసుకున్నాము వ్యూహాను వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై రెండు వచనాలు మొదటిగా చూస్తే పదిహేడవ అధ్యాయంలో మొదటి వచనము యేసు క్రీస్తు మరి తండ్రికి మరి ప్రార్థన చేస్తా ఉన్నాడు మొదటి వచనంలోనే ఏసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది మొదటిదిగా ఏసు ప్రార్థన చేస్తా ఉన్నాడు తండ్రికి అయితే ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు శిష్యుల గురించి ఇక్కడ ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది ఇరవై రెండు వచనం మన ఈరోజు మరి వాక్య ధ్యానంగా ఉన్నది ఇరవై వచనంలో చూసినట్లయితే మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని చూడండి శిష్యుల గురించి మరి తండ్రితో ఆయన మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడు తండ్రి కన్నులెత్తి ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రితో ఏమని మాట్లాడుతున్నాడంటే మనమిద్దరము ఏకమై ఉన్నలాగున్నా తండ్రి కొడుకులు ఏ విధంగా ఏకమై ఉన్నారో వారును అంటే వారు ఎవరునంటే శిష్యులు ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని చూడండి ఏసుక్రీస్తుకి ఎటువంటి మహిమ అనుగ్రహింపబడిందో ఆ మహిమను శిష్యులకు అయినా వారికి ఇచ్చి అని అంటూ ఉన్నాడు అనే వాట కూడా మనము గుర్తుపెట్టుకోవాలి మెసేజ్ అయిపోయేలోపు ఈ మాట కూడా ఇచ్చి అనే మాట అయితే ఇక్కడ ఏమి ఏమయా ఇచ్చాడు అనంటే మహిమను ఇచ్చేశాడంటేసుక్రీస్తు ఏ విధమైన మహిమ పొందాడో ఏ తండ్రి యుద్ధ నుండి ఏ విధమైన మహిమను పొందుకున్నాడో సేమ్ అదే మహిమని తన శిష్యులకు ఇచ్చాడు ఇరవై వచనంలో వారి అందు నాయందు నీవును ఉండటం వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితి నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించి తివ్వనియో చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన మాట అంటే నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించిటివనియో సేమ్ టు సేమ్ ఏ విధంగా అయితే యేసు ప్రభువుల వారిని తండ్రి ప్రేమించాడో అదే విధంగా వారిని కూడా శిష్యులను కూడా ప్రేమించితివనియో లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి చూడండి మహిమ ఎప్పుడయ్యా వస్తుందనంటే ఇరవై మూడో వచనంలో వారు సంపూర్ణులగా చేయబడి ఏకముగా ఉన్నందున ఏక మనస్సు ఏకాత్మ ఏకాభిప్రాయము చాలా ఈ ఈ ఇంపార్టెంట్ అనమాట కానీ నేడున్న సంఘాలలో ఏక మనస్సు లేదు ఏక ఆలోచనలు లేవు భిన్న అభిప్రాయాలు భిన్న బోధలు భిన్నమైన సువార్తలు భిన్నమైన ఆలోచనలు వ్యతిరేకమైనటువంటి దేవుని నుండి తొలగిపోయే ఆలోచనలు ఇవి మాత్రమే ఉన్నాయి కానీ ఎప్పుడైతే సంపూర్ణులుగా చేయబడతారో వారికి యేసుప్రభ అంటున్నాడు వారు వారే శిష్యులు ఎవరైతే సంపూర్ణులుగా చేయబడతారో సంపూర్ణులుగా ఎవరండి చేయబడతారనంటే ఈ లోకాన్ని పెంటగాయించుకున్న వాళ్ళు ఈ లోకంతో సమధం లేని వారు ఐహిక విచారం లేని వారు ఈ లోకం గురించి ఆలోచనలు చేయని వారు తన సొంత స్వలాభం గురించి తన సొంత శరీరం గురించి వీట గురించి మనస్సు ఉండని వారు మీరు ఎవరైతే ఉన్నారో అనంటే మనకు ఆపోస్తులలో కనిపిస్తూ ఉంటారు మన ముందు వారు ఎటువంటి రీతిగా బ్రతికినారనంటే వారు చాలా దీనమైన స్థితిని అనుభవించిన వాళ్ళు ఉన్నారు అందరూ మార్టేర్సే అందరూ హతసాక్షులే క్రీస్తు కొరకు త్యాగమైన వాళ్ళే ఏ ఒక్కరు కూడా ఈ యేసును కలిగి ఉంటే మనము అన్ని పొందుకోవాల లాభమే లాభము సుఖమే సుఖము అనే ఆ యొక్క బోధలో లేరు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారనంటే ఈ శరీరము ఒక పాత్రగా వాడబడాల ఇది నలిగిపోయినా పర్వాలేదు ఇది హతసాక్షి అయిన ఈ శరీరం పోగొట్టుకున్నా పర్వాలేదు అందుకే ఒక చిన్న మాట అంటారు గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది మొలవదు మొలకెత్తదు అదే విధంగా నేడు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను సగటు మిషనరీ వయసు ఎంత అండి సంవత్సరాలు సగటు మిషనరీ వయసు నలభై సంవత్సరాలు నిజముగా సేవ చేసే వ్యక్తి నిజముగా దేవుని కొరకు బ్రతికే వ్యక్తి ఆయన జీవితం ఏ విధంగా ఉంటుందనంటే అల్పకాలమే కానీ ఆ జీవితము పరిమళ వాసనగాను ఎంతో ఉన్నతంగాను దేవునికి ఇష్టంగాను ఇది ఉంటుంది ఎప్పుడు జరుగుతుంది అనంటే సంపూర్ణులుగా చేయబడాల సంపూర్ణత అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సంపూర్ణంగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మహిమని అందిస్తాడంట అలాగే ప్రేమను కూడా తన కుమారుని ఏ విధంగా అయితే సేమ్ అటువంటి ప్రేమని అల్పులమైన మనల్ని ఆయన ప్రేమిస్తా ఉన్నాడు ఆయన మహిమను పొందుకోవాలంటే మనలో పరిపూర్ణత చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అండి అదేవిధంగా మనము రెండవ కరెంటీలు మూడు పద్దెనిమిది చూద్దాము మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయచ్చు మహిమ నుండి అధిక పొందుచు ప్రభు అగ ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము చూడండి మనం అందరము కూడా ముసుకు లేని ఏ అడ్డం లేదండి మన ముఖానికి ఒక ముసుకు లేదు ఒక అడ్డము లేదు ప్రభు యొక్క మహిమను అడ్డము వలె అది రిఫ్లెక్షన్ చేస్తా ఉంది ట్రాన్స్పరెంట్ గా మనము అందుకే ఒక భక్తుడు ఏ విధంగా అన్నాడంటే ఎలారా అందరూ లోకస్తులందరూ బైబిల్ చదవరు కానీ బైబిల్ చదివిన క్రైస్తవుని చదువుతా ఉంటారు ఎందుకనంటే నువ్వే ఒక పత్రిక నువ్వు బైబిల్ మాత్రమే చదువుతావు కానీ లోకస్తులు నిన్ను చదువుతారు అంటే నీ యొక్క మహిమ ఏ విధంగా కనపడాలంటే మహిమ నుండి అధిక మహిమగా కనపడాలా ఈ లోకస్తులకు కూడా ఎవరినన్ను రక్షణలకు నడిపించాలన్నా ఏదైనా కార్యం జరగాలన్నా నీ జీవితము మెట్టుకు ఫలభరితంగా ఉండాలా ని జీవితము అధికమైన మహిమలోకి వెళ్ళాల అధికమైన మహిమలోకి వెళ్ళరు శిష్యులు కూడా వెళ్ళడం జరిగింది శిష్యులు ఎటువంటి రీతిగా వాళ్ళు గడిపారంటే ఏసుక్రస్ ప్రభు రోజుల్లో లూకా సువార్త తొమ్మిదో అధ్యాయము ఒకసారి చూసినట్లయితే లూకా సువార్త తొమ్మిదో అధ్యాయము యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు వచనాలు ఎవరైనా చదవగలరాకాసు వార్త తొమ్మిదో అధ్యాయము యాభై మూడు నుండి యాభై ఐదు వరకు ఎవరైనా చదవగలరా సిస్టర్స్ సరే నేనే చదువుతాను ఆయన ఎరుసలేమునకు వెళ్ళిన అభిముఖుడు నైనందున వారు ఆయనని శిష్యులైన యాకోబును యోహాను అది చూచి ప్రభు ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించను చూడండి ఇక్కడ చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభు ఎరుశలేముకు వెళ్ళిన అభిముఖుడనైనందున వారు ఆయనను ఎప్పుడైతే ఎరుసలేమ వాసులు ఆయనని చేర్చుకోలేదో ఏసుక్రీస్తు ప్రభు వారిని శిష్యులు ఉన్నారండి పక్కన ఎవరున్నారంటే యాకోబు యోహను వారిని బైబిల్ వారి గురించి వారు ఉరిమెడి వారు అని అంటే వారు తండరస్ అని వాళ్ళకిద్దరికి పేరు అయితే వాళ్ళు వెంటనే ప్రభు ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించటం నీకు ఇష్టమా చూడండి అక్కడ పక్కన యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు ఆయన ఏదైనా చేయగలడు ఆయన సర్వసృష్టి అధికారి ఆయనే ఆయనను పక్కన పెట్టుకొని వాళ్ళు ఎన్నో చూశారు ఆయన మృతులను లేపడం చూశారు అనారోగ్య అస్వస్థత ఉన్న వాళ్ళని లేపడం చూశారు వీరు కూడా సేమ్ అదే మహిమను పొందుకోవడం వలన వీరేమంటున్నారంటే వీరిలో కూడా ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగాయి జరగడం వల్ల వీళ్ళు ఏమంటున్నారంటే ప్రభు ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు చూడండి ఆకాశము నుండి అగ్ని దిగి ఎంత భయంకరమైన మాట మాట్లాడుతున్నారంటే అక్కడ అది ఒక మరి ఒక సునామీ లాంటిది లేదనంటే హఠాత్గా మరి ప్రజలకు సంభవింపబో నాశనం అటువంటి దాన్ని వీరు అడుగుతా ఉన్నారు మేమాజ్ఞాపించుతాం వీళ్ళకి ఎక్కడిది ఆ పవర్ వీళ్ళకి ఎక్కడిది వచ్చింది అనంటే పదిహేడో అధ్యాయంలో చెప్పినట్లుగా ఆయన అనుగ్రహించిన మహిమ ఆ మహిమలో గొప్ప శక్తి ఉన్నదండి ఎప్పుడు ఇది జరిగిందనంటే వాళ్ళు సంపూర్ణులుగా చేయబడిన తర్వాత వారు పరిపూర్ణులు అయిన తర్వాత ఆ విషయం జరిగింది వారి జీవితంలో అందుకని వారు ఏమంటున్నారంటే ఆకాశం నుండి అగ్ని దిగి అది ఒక చిన్న మిర్రాకల్ కాదు ఒక చిన్న సమస్యతో పోయేది కాదు అది అనుకుంటేనే ఒక ఆశ్చర్యంగా ఉంటుంది భూమి మీద అగ్ని దిగి వీరిని చేయుట మేము ఆజ్ఞాపిస్తే ఎవరు ఆజ్ఞాపిస్తే శిష్యులు యాకోబు యోహాను వీరిద్దరు అంటున్నారు మే మాజ్ఞాపిస్తే మరి ఈ యొక్క వీరందరినీ వీరిని నాశనం ఎవరైతే ఆయన చేర్చుకోలేకపోయారో వారి నాశనం చేయడం నీకు ఇష్టమా చూడండి ఏసుక్రీస్తుని కూడా క్వశ్చన్ అడుగుతాను ఏమంటే ఆయన పెద్దించాడు ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరి దీర్ఘ శాంతం వహించినాడు ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకోవాలని ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ఆయన ప్రతి ఒక్కరిని రక్షించడానికి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తా ఉన్నాడు ఏ ఒక్క ఆత్మ నశించుకోవడం ఆయనకు ఇష్టం కాదు వీలైతే అగ్నిలో నుండి లాగడానికి మనల్ని ఒక పాత్రలుగా పెట్టి ఉన్నాడు అనేది మనం మరవకూడదు మనల్ని హింసించు వారిని మనం దీవించాలి మన చేసిన వారికి మనం మేలు చేయాలి యేసుక్రీస్తు యొక్క గొప్ప విషయం ఏంటంటే ఒక స్టేట్మెంట్ అది నా జీవితంలో మరి నేను అనుకుంటాను చచ్చిపోయేలోపు అది పరిపూర్ణంగా చేయాలి నేను అండి ఏంటంటే నీ శత్రువులను ప్రేమించుడి ఆ మాటనే ఆశ్చర్యం అండి శత్రువులను ప్రేమించగలరా అందుకే ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు అండి ఆయన క్రీస్త అయి ఉన్నాడు ఆయన సర్వ సృష్టి కారణభూతుడై ఉన్నాడు దీనిలో నన్ను సృష్టించాడు మనకోసము మనకోసము మనకోసము కోసము మన కోసము పిలిపిస్తుందా అండి వినిపిస్తుంది బ్రదర్ ఓకే మన తన మహిమను కూడా విడిచిపెట్టాడండి తన మహిమను కూడా తన ఏమంటారంటే తనకు అసలు దేవుడికి అవమానం జరిగితే మనిషికే అవమానం జరిగితే తట్టుకోలేడు అటువంటిది ఎవ్వన పురుషుడు నిండు ఎవ్వన పురుషుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు స్త్రీలందరూ తన సొంత ప్రజలందరూ చూస్తుండగా ఆయన వస్త్రాలన్నీ తీశారు చెంపలు చెల్లు మనకి మరి ఇష్టం వచ్చినట్టు చెంపల మీద కొట్టారు గుద్దారు పిడిగుద్దులు గుద్దారు కురడాలతో కొట్టారు అవమానించారు ఉమి వేశారు ఉమి వేస్తే అంటున్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగారు నాయన వీరిని క్షమించు ప్రభు తండ్రి క్షమించు నాయన ఆ క్షమాపణ వల్నే ఈరోజు మనం కృప పొందుకొని ఉన్నాం ఆ క్షమాపణ వల్లనే ఈరోజు మనకు మహిమ ఇచ్చాడు మన కోసమే తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి యశుక్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి అప్పుడు మాత్రమే సంపూర్ణులుగా చేయబడతాము అప్పుడు మాత్రమే మనము ఆయన యొక్క మహిమను సంపూర్ణంగా ధరించుకోగలుగుతాం ఈ శిష్యులు ఆజ్ఞాపిస్తామా ఆజ్ఞాపించాలా ఎంత సాహసం ఎంత విశ్వాసం వాళ్ళ రేంజ్ పెరిగిపోయింది ఎప్పుడైతే యేసుకృష్ణ మహిమను పొందుతున్నారో వాళ్ళు కూడా అనేకుల్ని స్వస్థపరిచారు అనేకుల్ని మృతులను లేపారు అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించారు కేవలం మహిమను పొందుకోవడం వల్లనే కాబట్టి నిన్ను కూడా శిష్యుడిగా చూడాలని ఆయన యొక్క ఆశ కేవలం ఏదో ప్రార్థన ఉన్న సమయమే కాదు లేదా వాక్య పరిచర్య ఉన్న సమయమే కాదు ఎల్ల వేళలా కూడా ఆయన యొక్క శిష్యుడుగా ఉండాలి అందుకే మీరు వెళ్ళొచ్చు సమస్త జనులను నా శిష్యులుగా చేయుడి శిష్యుల గురించి ప్రార్థన చేస్తూ అయ్యా నేను వారికి నీ మహిమని ఇచ్చాను నీ ప్రేమనిచ్చాను వారు నా నా ఉన్నారు వారు ఉన్నారు వారి లోక సంబంధులు కారు వారు మన సంబంధులు అని వాళ్ళ గురించి స్టేట్మెంట్ ఇచ్చేశాడు ప్రభు నువ్వు ఎప్పుడైతే శిష్యుడు నీ గురించి నా గురించి కూడా ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన మహిమనిస్తాడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు ఎప్పుడైతే ఆ మహిమను పొందుకుంటామో ముగ్గురు వ్యక్తులు మనకు పాతని బంధంలో కనిపిస్తూ ఉంటారు షడ్రక్ మేషక్ అభద్నిగోలు వీళ్ళ ముగ్గురిని చూస్తే చాలా ఆశ్చర్యం అధికమైన విశ్వాసం అని ఇందాక చదువుకున్నాం కదా రెండో కొరంతీలు మూడు పద్దెనిమిదిలో వీళ్ళదేనండి అధికమైన విశ్వాసం మేము చనిపోయినను చనిపోకపోయినాను మేము మాత్రము ఎవరిని మొక్కము మాకు క్రీస్తే అది అధికమైన విశ్వాసం చచ్చిపోయినా పర్లేదయా మాకు క్రీస్తే మా నమ్మకము క్రీస్తే మాకు దేవుడు ఆయనకు మాత్రమే సాష్టాంగ నమస్కారాలు ఆయనను మాత్రమే పూజనీయుడు ఆయనను మాత్రమే పూజిస్తాము ఆయనమ్మ రక్షకుడు ఇదండి నిజమైన అధికమైన విశ్వాసం చావుకు తెగిస్తాడు క్రైస్తవుడు శ్రమలకు భయపడాడు మరణానికి అసలే భయపడాడు మరణాన్ని ఒక ప్రమోషన్గా గట్టిగా పట్టుకుంటాడు చిన్న వయసులోనే నేను ప్రభుని చూస్తా అనే భక్తులు కూడా చాలా మంది ఉన్నారండి వాళ్ళు ఓడిపోయిన జీవితం కాదు అధికమైన విశ్వాసం ఆహా చనిపోతే ఎక్కడికి పోతానో ఏమైపోతానో అనే విశ్వాసం కాదు చనిపోతే నా ప్రభుని విశ్వాసంతో చూస్తున్నాడు చనిపోయినా పర్వాలేదు అక్కడ ప్రభు దగ్గర నేను ఉంటాను అనే విశ్వాసం అనండి అందుకే రోమ పత్రిక ఎనిమిది ముప్పై కరువైనను ఎయిమ్స్ అయినను వస్త్రహీనత బాధ అయినను ఏదైనా సరే పర్వాలేదు కానీ క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరదు ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి మనకు శ్రమలు వస్తే ఏదో పాపం చేశావును మరణం వస్తే ఏదో నీలో ఉన్నది లోపము ఏదన్నా ఇబ్బందులు వస్తే నువ్వు వ్యతిరేకంగా ఉన్నావు క్రైస్తవుడు దేవునికి కలిగి ఉంటే అన్ని లాభాలే కాదండి శ్రమలు కూడా ఉంటాయి కొ పట్టిందల్లా బంగారం కాదు ఎన్నో శ్రమలు ఎన్నో నిద్ర లేని రాత్రులు ఎన్నో కష్టాలు చాలా మంది స్టేట్మెంట్ ఇస్తారు బలే నిద్రపోయానని నిజమైన క్రైస్తవుడికి ఆత్మీయ పోరాటంలో సరిగ్గా నిద్ర పట్టదండి రాత్రి పూట ఎందుకు నేను ఈ విధంగా చేశాను నా జీవితం సరైనది కావున్నదా నేను ఇతరుల పట్ల ఎలాగున్నాను అనే ఆలోచనలో పడిపోతాడు తన్ను తాను పరీక్ష చేసుకుంటూ ఉంటాడు ఆ సరైన నిద్ర కూడా పోలేడండి అది నిజమైన క్రైస్తవుడి యొక్క జీవితం ఏ శ్రమలకు ఏ కష్టాలకు ఏ బాధలకు ఎటువంటి వేదనలకు కూడా భయపడడు ఎందుకంటే అధికమైన విశ్వాసం ఈరోజు నేను పెద్ద బంగ్లాలో ఉన్నారు రేపు చిన్న ఇంట్లో కూడా పెట్టొచ్చు దేవుడు ఎందుకనంటే ఈ జీవితం కాదు నాది భౌతిక సంబంధమైనది కాదు అది అధికమైన విశ్వాసం ఎందుకంటే అది పరలోకంలో నేను ఎక్కడ పరదేశిని నేను పరలోకం నుండి వచ్చిన వాడిని అక్కడికే చేరాల అది గొప్ప విశ్వాసంలోకి మరు నడిపించేదిగా ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి రీతిగా ఉండాలనంటే మనము కేవలం భౌతిక సంబంధమైన వాటి మీదనే కాదు ఆత్మ సంబంధమైన వాటి మీదనే మనం అనుసరించాల ఎప్పుడు సర్ప్రైజ్ క్రైస్తవుడు అంటేనే సర్ప్రైజ్ రేపు ఒక ఇబ్బంది వచ్చి పడుతుంది రేపు కొత్త లేదా నువ్వు ఏదైతే విడిచిపెట్టావో అదే శోధన మళ్ళా నీ వచ్చి వెంబడిస్తా ఉంటుంది వాటనన్నిటినీ నీ ముందు ఒక ఫ్రేమ్ లాగా నీకు ఎదుట ఉంటుంది నువ్వు వాటినన్నీ తొలగించుకొని పోతూనే ఉండాల ఎప్పుడైతే వాటినే ఫోకస్ చేస్తావో నిరుత్సాహం కృంగిపోవడం ఇవన్నీ జరుగుతాయి వాటన్నిటిలో నుండి బయటపడాలంటే పరిపూర్ణుడు కావాలా సంపూర్ణుడిగా చేయబడాలా అప్పుడు పాతవన్నీ గతించను ఇదిగో సమస్తము నూతన నూతనమాయను మన జీవితం కూడా నూతనమైనది ఈరోజుకి ఈరోజు మనం నూతనం ఈరోజు మళ్ళా తిరిగి మనం జన్మించిన అనుభవం మనలో కలగాల గ్రహిస్తున్న కొరకు చనిపోయాడే నా స్థితి నేను మార్చుకోలేదే ఇంకా నేను చెప్పేవాడిగా ఉన్నానే కానీ నా జీవితంలో ఇంకా అనేక లోట్లు ఉన్నాయి నేను ఇంకా చాలా వెనుకబడి ఉన్నాను చాలా మంది అనుకుంటుంటారు పరలోకానికి పోవడము దేవుని నమ్ముకుంటే బాప్తిజం తీసుకుంటే అయిపోయినట్టే పోయినట్టే అనుకుంటారు ఎంత కష్టం అంటే ఏడో అధ్యాయ మతార్తలు చెప్పింది చెప్పబడింది మీరు ఎక్కువ ప్రవేశించుడి అనేకులు ప్రవేశింప జూతులు కానీ వారి వరణ కాదు వారు విశాల మార్గం వైపే వెళ్తారని చాలా మంది కష్టమండి అందుకే రోమపత్రిక ఎనిమిది ముప్పై శ్రమ కడ్గ ఖడ్గము కరువు ఇవన్నీ కూడా ఉంటాయి క్రైస్తవ జీవితంలో చాలా అన్నిటిని ఎదుర్కొంటూ ఎప్పుడైతే ముందుకు పోతావో ఆ ఇరుకు మార్గంలో తోసుకొని వెళ్ళే మార్గం ఇరుకు దాంట్లో విశాలత ఉండదు చాలా మంది దీంట్లో విశాలతను ఎత్తుకొని ఈ బైబిల్లో నిలిచే కొన్ని కొన్ని మాటలు పట్టుకొని ఆ విశాలతలోకి జంప్ చేసి అందుకే నేను ముందుగానే చెప్పాను భిన్నమైన బోధలు భిన్నమైన సువార్తలు భిన్నమైన మాటలు ఏక మనస్సు ఏక అభిప్రాయం ఉండదు భిన్నం భిన్నంగానే ఉంటుంది మొత్తం డిఫరెంట్గా ఉంటుంది మనకు సంబంధమైనదిగా ఉండదు కాబట్టి ఒకసారి మనం ఆలోచించాల చెప్పే మనం వినే మనం ఇటువంటి రీతిగా ఉన్నాం నిజంగా మనం ఈరోజు మరణం మన వాకిలి ముంగటొస్తే నా మట్టుకైతే నేను భార్యతో చెప్తా ఉంటాను చాలా మంది నన్ను ఏదో అంటారు బ్రదర్ అట్లా మాట్లాడొద్దు అని ప్రాక్టికల్ గా ఉందాం ప్రభుని బట్టి ఎప్పుడైనా రావచ్చు మరణం దేవుని నమ్ముకుంటే మరణం రాదు దేవుని నమ్ముకుంటే అది కాదు ఇది కాదు సరే ఓకే అవన్నీ పర్వాలేదు కానీ దేవుని నమ్ముకున్న భక్తులు కూడా నేను ఇందాక ముందే చెప్పాను ఒక మిషనరీ యావరేజ్ లైఫ్ ఫార్టీ ఇయర్స్ మన టీంలో ఉన్న వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు రీసెంట్ గా చనిపోయారు ఎవరైనా మృతి చెందాల్సిందే ఈ లోకంలో ఎవరిది శాశ్వత కాదు ఒకవేళ మరణం మన ముంగిట ఈ రోజు రేపు నిలిస్తే మా మిస్సెస్ తో చెప్తా ఉంటా అమ్మా నేను బండిలో బైక్ లో వెళ్తా ఉంటా ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి ఒకవేళ చనిపోతే అందుకే ముందే అంటున్నా కొంతమంది అంగీకరించవు నేను ప్రాక్టికల్ గా ఆమెకు నేర్పిస్తా ఉన్నా ఒకవేళ చనిపోయి ఇంటికి డెడ్ బాడీ వచ్చి ఫ్రీజర్ బాక్స్ లో పెట్టి టెంట్ వేసి ఇవన్నీ నాకు జరుగుతా ఉన్నాయనుకో అప్పుడు నువ్వు అధైర్యపడదు నువ్వు నన్ను చూస్తా దేవుని ఎదుట ఏ విధంగా గడుపుతున్నావని మన ఆలోచనలు ఈ లోకం మీద లేవు మాకు సొంత లేదు ఒకసారి కూడా ప్రభా నువ్వు సొంతిల్లి సొంతిల్లి అని వీట గురించి అడగలేదు ఎందుకంటే ఆ యేసు ప్రభుని ఆ సిలువలో ఎక్కిన క్షణాన్ని గుర్తు చేసుకుంటా ఆ శిలువ మీద ఆయన భరిస్తున్న బాధను గుర్తు చేసుకుంటే ప్రభా నాకు ఇల్లు ఇయ సిలువ మీద ఉన్నావు కదా నాకు అది ఇయ్యాయా అని అడగడానికి నా కోసం సమస్తం చేసినావు వెరీ మచ్ హ్యాపీ నాకు రెంట్ కట్టడానికి డబ్బులు ఇచ్చినావు థ్యాంక్ యూ ఈ జీవితం ఇది చాలన్నాయినా నీ ఇష్టం అయితే నీ చిత్తం అయితే నువ్వు అనుగ్రహిస్తావు థ్యాంక్ యూ ప్రభా ఇటువంటి రీతిగా నా భార్య కూడా చెప్తా ఉంటా అమ్మా ఎట్లా ఒకవేళ ఏమన్నా అంటే ఏముందండి దేవుడిలోనే వెళ్ళాలా ఏదైనా పర్వాలేదు థ్యాంక్ యూ లాడ్ అనుకుంటా క్షణం కాబట్టి ఈ జీవితము చాలా చిన్నదండి చాలా అల్పమైనది ఇది కొత్తగా మీకు నేర్పియాల్సిన అవసరం లేదు నేను చెప్పాల్సిన అవసరం లేదు నాకు అంత అర్హత కూడా లేదు చాలా చిన్నది కరోనాలో నేను బ్లడ్ టెస్ట్ సెంటర్ ఉంది ఈ రోజు ఇప్పుడు చేసిన సాయంత్రం లేదండి ఈరోజు మార్నింగ్ కరోనా టెస్ట్ చేస్తే యంగ్స్టర్స్ సాయంత్రంకి వాళ్ళు డెడ్ బాడీతో ఉన్నారు అక్కడ ఏడ్చుకున్న కొన్నిసార్లు ఏంది ప్రాబ్ ఏంది ఇల్లు నరకానికైనా ఇల్లు దేవుని నమ్ముకోలేదే వీళ్ళకి అసలు నువ్వంటే అసలు వాళ్ళకి ఇంపార్టెంటే లేదు వాళ్ళ లైఫ్ లో సరే వాళ్ళ గురించి ఏడ్చాము వాళ్ళ గురించి అనుకున్నాం బాధపడ్డాము కానీ ఇప్పుడు సువార్థ ఎవరికి చేయాల్సి వస్తుందంటే సొంత క్రైస్తవులకే చేయాల్సి వస్తుంది సొంత క్రైస్తవుడే ఏసు ఏదైతే అద్భుత కార్యాలు చేశారో వాటిని పట్టుకున్నారు కానీ ఏసును పట్టుకోవట్లేదు ఏసు చేసినటువంటి అన్నిటినీ వెతికి పట్టుకుంటున్నారు అక్కడ ఇట్లా చేయలేదా ఇక్కడ అట్లని లేదా ఇక్కడ అట్లా లేపలేదా ఇక్కడ అది లేదా ఇది లేదా ఎస్ ఆల్ రైట్ కానీ ఆయనను పట్టుకున్నావా ఆయన బదులు దూషింపలేదు ఈయన మాట అంటే వంద మాటలు నిట్టిపోతావు ఏది బ్రదర్ నాకు తెలియదు వాక్యం నాకేంది నువ్వు చెప్పేది ఆయన పెద్ద ప్రార్థన చేశాడులే ఈయన పెద్ద అలాగ చేశాడులే ఇలాగ చేసాడులే ఇటువంటి మరి పోకడలు వస్తా ఉన్నాయి కాబట్టి మనము ఎటువంటి రీతిగా ఉన్నాము అని అంటే ఆయన మహిమను పొందుకున్నాము మనలో నిగ్రహ శక్తి కూడా ఉంది మనం అద్భుత ఆశ్చర్య కార్యాలే కాదు మరి అనేక కార్యాలు కూడా మన వల్ల దేవుడు జరిగించేవాడు ఉన్నాడు చివరిగా చూసినట్లయితే మత్తై స్వార్త ఇరవై అధ్యాయము యాభై మూడో వచనం వార్త చూడండి ఏసు పట్టుకునేటప్పుడు జరిగిన సంఘటన యేసుక్రీస్తు కూడా ఏమంటున్నాడంటే ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకునివ్వాలని వేడుకొని ఎడల ఆయన పన్నెండు సేనా కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నువ్వు అనుకూరుస్తున్నావా యేసుక్రీస్తు కూడా ఇక్కడ బలమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక వార్నింగ్ అది డెబ్బై దూతలండి ఎన్ని సేనా ప్యూహములు అంటే పన్నెండు సేనా ప్యూహములను ఇప్పుడే నాకు పంపడని నువ్వు అనుకొని చున్నావా ఎంతో శక్తి ఉంది ఎంతో సైన్యం ఉంది అవన్నీ ఇన్విజిబుల్ కంటే కనపడనివి ఇప్పుడే నేను వేడుకుంటే ఒక్క దూత వచ్చి లక్ష యాభై మంది నలభై నుంచి యాభై మంది మధ్యలో ఒక్కొక్క ఒక్క వేటితో చంపేసే లిఖాయలు దేవదూత కానీ ఇక్కడ ఏమంటున్నాడు డెబ్బై రెండు వేల దేవదూతలు అంట పన్నెండు సేనాప్యూహములు అంటే ఒక సేనాప్యూహముల ఆరు వేల అంట ఆరు యోధులు ఒక్కడ జాలదా పోని వంద మంది జాలదా వెయ్యి మంది జాలదా డెబ్బై మంది అంత శక్తి ఉన్నప్పటికీ ఆయన ఏం చేసినాడంటే ప్రతి ఒక్కరి ఎడల దీర్ఘశాంతం వహించున్నాడు ఈ లోక సంబంధమైన వాటి మీద భౌతిక సంబంధమైన వాటి మీదనే కాదండి మనకు కావాల్సిన లక్ష్యం మనం ఆ కష్టతరమైన పరలోక రాజ్యానికి చేరతామా అక్కడికి వెళ్ళగలమా అంత మహిమను పొందుకొని ఉన్నామా నిజంగా మనం శిష్యులమైన ఎస్ మేము వెళ్తామండి అని చెప్పుకుంటే దేవునికి స్తోత్రం ఆ యొక్క నిరీక్షణ ఉంటే దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు మనల్ని మనమే ఒకసారి జ్ఞాపకం తీసుకోవాలా ఆ మహిమ మనలో ఉన్నదా ఒకవేళ మహిమ లేదా అధిక మహిమ నుండి మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళామా ఒకవేళ ఆ మహిమ ఉంటే షడ్రక్మేషకి అభజ్ఞ ధైర్యవంతులమా కనిపోయినా పర్లే నేను పర్లో వెళ్తా అన్నంత ధైర్యం మనకు ఉన్నదా సార్ మనం ఆలోచించుకుంటే మన జీవితము దేవుని ఎదుట ఒక అద్దము వల్లే ఆయన ఎదుట మన మనల్ని చూస్తే ఒక అద్దములాగా ఏసుక్రీస్తుని చూసినట్టు కనపడాలా అప్పుడే పరిపూర్ణులం ఏసులోకి ఎప్పుడైతే రూపాంతరం చెందుతామో అప్పుడు మాత్రమే పరిపూర్ణులం గాని మనంతటా మనమే నేను పరిపూర్ణుడిని నేను అది చేశా ఇది చేశా అనంటే మీరు ఎవరైనా అక్తిలో ఉండి అంటే కాబట్టి మనం ఈరోజు ఈ యొక్క రాత్రికాల సమయమున ఆయన యొక్క మహిమను చూశాము ఆ మహిమ మనకు నిశ్చయమగా అవసరమై ఉన్నది ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును టాకా Amen. Praise the Lord. Thank you, brother. Grazie. Raju, brother. John, brother, please have 돌rifad if you are doing a Poorly 근본, you would need to meet your various ideas. I will answer that. You will know what type ofail, then youө Dr evidenировать. I will do it. Be calm and touch. పని కొందనా చేస్తుందండి వాక్యద మాటలు కొందనాశ్వ ఈ యొక్క వాక్యం పథక చిత్ర నిర్వహి పనిపించేయండి రజా ఒక పని కొందనా చేస్తుందండి సాయంత్రం ఇచ్చే విధంగా దర్శించి చూపుతారు ఈరోభా మీరు శువార్థ ప్రకటించాలా నీనామాలు విడుదల చేయాలేవా ప్రతి దాంట్లో వేసుకోవా నీనామానికి ఘనతమైన రావాలి శ్రోభా ఒక గొప్పని కొందనా చేస్తున్నాంచండి ఎవరైతే ఇబ్బందులతో ఎవరైతే అనార్యత ఎవరైతే నీ రక్షణ లేఖ బాధాపడుతులు వేసిపోవాలతో ప్రకటించాలా ఏవా నీనామాలు విడుదల చేయాలేసిపోవాలి గొప్పది కూడా వేసిపోవాలను నీనామాన్ని ప్రకటించాలా అనేకల మీ రక్షణ నడిపించాలా మీరు మాకు సాయం దయచేసి విడుదల మీదేసండి మా తప్పులేమున్నాడు మేము సరి చేసుకున్నాం మీరు మాకు సాయం దాచేసి విడుదల దయచేసి రక్షణ పచ్చుకొని విడుదల దామని పర్సన్ సిస్టర్ కోసం ప్రార్థన చేస్తారా పరిశుద్ధ మైమోనతుడ సరశక్తివంతుడ జీవనగలంలో స్తోత్రంలో చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాల స్తోత్రంలో ఆయన వంశ జీవికులు పెట్టిన దేవానికి స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన తండ్రి నీకు వందన వాటిని చెప్పి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ప్రభావ మరి ప్రార్థన కోసం మేము అంశాల కోసం ప్రార్థిస్తున్నాం ఆయన నీకు వందనాలయ్యా ఇచ్చిన దేవ ఇచ్చిన యేసు ప్రభా మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించిన దేవ నీకు వందనాలు మరి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన రక్షించుకోండి మీరు కార్టీ కాపాడండి తండ్రి నీకు వందనాలు బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంది అప్పుడే జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకు వందనాలు ఎక్కడైతే యేసు ప్రభ గాయంతో బాధపడుతుండదేవా అప్పుడే సంపూర్ణంగా స్వస్థ విడ కలగ చేయండి తండ్రి నీకు ఏసు ప్రభా సైత నెటను తండ్రి కుటుంబం అంతా రక్షించుకోండి దేవా ఇంకా సేవలో బలంగా వాడబడాలా తెసు ప్రభా డాక్టర్ మధ్య ఇచ్చి నడిపించండి దేవా ఆటంకాలను మీరు తండ్రి నీకు వందనాలు ప్రభా బంకా బలమైన సేవ చేయాలని ముందుకు నడిపింపబడాలాదేవాసూ ప్రభా గొప్పగా సాక్షి బిరిగా మీరే సహాయం చేయండి తండ్రి ఎస్ఐయా వందనాలు కావసిన మీరు తీర్చి రక్షించుకోండి సంపూర్ణంగా విడుదల కలగ చేయండి నెమ్మది శాంతి కుటుంబానికి ప్రభ దేశప్రభ నిశాతమైన స్వార్థకు ఇంకా వాడబడాలా అద్భుతంగా ఆశ్చర్యంగా బ్రదం లేపి మీరు వాడుకోండి నిసాఖిమిడిగా నిలబెట్టండి తండ్రి మరి విషయంలో ప్రార్థించడానికి పాప విషయంలో ప్రార్థిస్తుంది మరి ఎక్కువ ప్రాబ్లమ్స్ విడుదల పొందాలా ప్రభావ అప్పుడే ముట్టడి తాకండి స్వస్థపరచండి ఏసు ప్రభ కుటుంబంతో సేవల బలంగా వాడబడాలా రక్షింపబడాలా ప్రభా ఏసు ప్రభుత్వం గర్తించండి తండ్రి ముట్టడి తాకండి స్వస్థపరచండి మరి గర్భ ప్రభ మరి గర్భల సంచభ గడ్డలు లేంట ప్రభ అప్పుడు ఎస్ ప్రభ ఇన్ఫెక్షన్ పోవాలా మూత్రంలో ప్రభ సంపూర్ణంగా స్వచ్ఛత విడుదల దయచేయండి మీరు రక్షించుకోండి సాక్షిగా నిలబెట్టండి నడిపిడాలా విషయంలో ప్రార్థిస్తుంది గడ్డల నుంచి సంపూర్ణంగా కుటుంబం అంతా సేవ చేయాలి నిలబడాలా ప్రభా విరిగించండి ఏసు ప్రభానికి బంధనాలు స్తోత్రం చేస్తుందేవా అభివృద్ధు పాపం ముట్టండి తాకాడి స్వస్థ పచ్చండి మరి ఫిట్స్ నుంచి విడుదల పొందాలా సంపూర్ణంగా స్వస్థత విడుదల దయచేయండి తండ్రి స్వత్రంగా కుటుంబం అంతా విడుదల పొందాలా తెవా ఏసు ప్రభ సేవ చేయాలా మరి వెనకాడేందు ప్రభ యేసుభ కుటుంబ సేవ చేయడం శక్తి దయచేసి రక్షించుకొని అక్కడ పచ్చుకొని దేవా సుందరరావు బ్రదర్ ముట్టేడి తాకండి లీవర్ సంస్థతో బాధపడుతుండడు ఆయన యేసు ప్రభా చే విసల నుంచి విడుదల పొందారా సంపూర్ణంగా మీరు మార్చుకోండి దేవా కూడా సేవ చేయాలి మీరు సహాయం చేయండి ఖాయంగా మీరు వాడుకోండి మా మధ్య సజ్జలు ఎక్కడ పెట్టిన దేవాలి స్తోత్రం చేస్తున్నాం అయినా కుటుంబంతో నిలబడాలి ప్రభావానికి ఇబ్బందులు అయినా భర్త నుంచి విడుదల పొందాల ప్రభా మరి కొడుకు బ్రిటేషన్ చదువుకున్న నిలబడాలేస ప్రభా గొప్ప కాలం పెట్టుకోండి తండ్రి సరితష్టంలో ముట్టండి తాకట్టండి బెడ్ క్యాన్సర్ నుంచి కూడా విడుదల పొందాల జాబ్లు కూడా తోడే నడిపించి విజయాన్ని తెచ్చేయండి తండ్రి నీకు కూడా ఆశీర్వదించి నుంచి చదువుకోవాల ఉన్నత స్థాయిలో కూడా గొప్ప జరిగించి కుటుంబం రక్షించుకోవాలని సాఖ్య నిలబెట్టండి లక్కి చిన్న పాపను కూడా ముట్టండి తాకండి అయినా మరి బోన్ పెరగకుండా ప్రభా ఆ చిన్న బిడ్డ కేసు ప్రభా మరి స్వచ్ఛత దేవా డాక్టర్ జ్ఞానం దయచేయండి మరి బోన్ పెరగకుండా ప్రభా స్వచ్ఛత బిడుదల పొందాల ప్రభా మీరే కార్యం జరిగి చే తండ్రి కుటుంబకుండా బంధక కట్టండి మీరగొట్టండి తండ్రి నడిపించింది తల్లిదండ్రులు ప్రయాసం విజయాన్ని దయచేయండి వాళ్ళు కూడా రక్షడాల సాక్షి నిలబడాల ప్రభావ శివదాస్ కూడా ముట్టడి తాకాడి విడుదల పొందాలా సంపూర్ణంగా ఫ్రిడ్జ్ నుంచి విడుదల దయచేయండి సంపూర్ణంగా విడుదల మీ సందికి నడిపించేదండి నాగేశ్వర ముట్టండి లంగ్స్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లమ్స్ సంపూర్ణంగా విడుదల కలిగించండి సేవ చేయాలి మంచి జాబ్దాన్ని గ్రహించండి సేవా ముందుకు నడిపిబడాలా సేవలు అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకోండి లేసు ప్రభావ మా కూడా తోడండి పిల్లలు కూడా తోడండి మంచి ఆరోగ్యం దయచేయండి ఇంకా సేవలు నడిపిబడాలా శాంతి సంబంధం దండి మన బ్రదర్ సిస్ బలంగా మన వే ప్రాంతంలో ప్రభావ ఉన్నత స్థాయిలో పెట్టిన పత్రికాన్ని కలుగు ఆ మెన్ మనోజ్ ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇస్తారా Praise the Lord. Praise the Lord. Yes, Final Mana blessing. Ne ok, sir. My ku, family, our family, our friends, our family, our family and our family, and all our family, we give them the gift of God and our family. We give them the gift of God and the gift of God and the love of God. Amen. Praise the Lord. Praise the Lord. Praise the Lord. <laughs> సిస్టర్ అందరికీ ప్రయత్నం అందరికీ ప్రయత్నలాడు వందనాలు అందరికి